పరిశుద్ధు దేవా ఏసయ్య మీకు కృతజ్ఞతలు తండ్రి ఈ ఉదయకాలం నుంచి ఇంత కాచి కాపాడి తండ్రి యొక్క సాయంత్రం సమయం మరోసారి మీ యొక్క తిరుమల సన్నిధిలో మమ్మల్ని అందరినీ మీకు ఎంతో బంధనాలు ప్రభా మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రతి విషయంలో మీరు మాకు సాయంత్రంగా ఉన్నందుకు మీకు ఎంతో బంధనాలు ముఖ్యంగా ప్రభా ప్రకటన వాక్యాలను ధ్యానించడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో బంధనాలు ఆ యొక్క పదకొండవ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తున్నాం నుంచి అందులోనే సత్యాన్ని గ్రహించేలాగానే మా యొక్క ఆత్మీయ నేతలను పాండి ప్రభావ వాటిని గ్రహించాలా స్వీకరించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అందు తర్వాత ఈ యొక్క అధ్యాలు ప్రకటించడం లేదు ప్రభా క్రైస్తవ జీవితం నిర్లక్ష్యం చేసింది ప్రభు ఎన్ని సంవత్సరాలు కానీ మేము ఆ వీటిని అందులోనే సత్యాన్ని గ్రహించేలాగానే మీ యొక్క స్తున్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయం మనం ప్రజాన గ్రంథం పదకొండు అధ్యాయంలో కొన్ని విషయాలను ధ్యానిస్తా ఉన్నాం ముఖ్యంగా ఇద్దరు సాక్షులు అన్న అంశం గురించి ఇది బహు ప్రాముఖ్యమైన వాక్యం ఎందుకంటే పదకొండవ అధ్యాయం అంత గొప్ప ఏ రీతిగా మరణించబోతుండ్రు అది రెండవ శ్రమ సెకండ్ వా అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి రెండవ శ్రమ గతించడం అన్న విషయాన్ని మనం ధ్యానించిన పొందున ఏ రీతిగా వీళ్ళు తగ్గింపబడుతున్నారో అన్న విషయాన్ని తగ్గింపబడ్డాక ఏ రీతిగా గొప్ప జనంగా మారుతున్నారు విషయం కూడా మనం చూసినాం ఉదయకాలం అయితే వీళ్ళిద్దరు ఎవరు అన్న విషయము మతపరమైన క్రైస్తవ జీవితంలో మూసేయలి అంటారు అవి కానే కాదని నేను ఎన్నిసార్లు రుజువుపరిచిన అవన్నీ ఎందుకంటే మోషే ఎలియాలు వాళ్ళ వాళ్ళ కాలం అయిపోయింది వాళ్ళ కాలం అయిపోయింది వాళ్ళ పని కూడా ముగించుకున్నారు ఈ లోకంలో ఇన్కంప్లీట్ పని ఉండే కానీ వాళ్ళు మన ప్రభుత్వం సంభాషించినప్పుడు అక్కడ కంప్లీట్ చేసే పని వాళ్ళు లోకంలో రావాల్సిన పని ముగించుకున్నారు వాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళకి వేరే ఇంకొక అవకాశం లేదన్నట్టు అందుకని ఈ యొక్క సాక్షులు దేనికి సంబంధించిందన్న విషయాన్ని మనం ధ్యానిస్తాము ఉదయం నుంచి అది మూష ఏలియలకు సంబంధించింది కానే కాదు ఈనాకు ఏలియాలకు సంబంధించింది అసలే కానే కాదు జెరు బాబేలు సంబంధించినది అసలే కాదు ఇవి రకరకాల బోధలు ఇంకా వేరే మతస్తులు కూడా వీటిని వాడుకున్నట్లు నేను చూసినా కానీ అవన్నీ ఇప్పుడు చెప్పాను కూడా అవసరం లేదు మనకి వేరే మతస్తుడు ఏమైనా వాడుకోవచ్చు కానీ క్రైస్తవులు ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటారు అనేది మనకు కావాల్సిన వాక్యం కాబట్టి ఉదయం నేను చూపించినాను ప్రకటన కదా మొదటి అధ్యయం పదవచనం నుంచి ఇరవై వర్షాల వరకు ముఖ్యంగా ఈ ఏడు సువర్ణ దీప స్తంభంలకు సంబంధించింది అది స్తంభం అని అంటారు కానీ ఇంగ్లీష్లో అయితే స్టిక్ అనే ఉంది క్యాండిల్ స్టిక్ అంటే చిన్న అవి క్యాండిల్ స్టిక్స్ సువర్ణ దీప స్తంభంలు అంటున్నారు అక్కడ ఇంగ్లీష్లోనేమో గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్ అనేది కాబట్టి ఇవి ఏడు అన్న విషయాన్ని మనం ధ్యానించినాం దాని తర్వాత అవి పద వచనానికి వచ్చేటప్పటికీ మన ప్రభు కుడి చేతిలో ఉన్న ఏడు నక్షత్రాలని చెప్తుంది దాని తర్వాత ఇరవై అవచరానికి వచ్చేటప్పటికీ ఈ ఏడు నక్షత్రంలో ఏడు సువర్ణ దీప అన్న విషయం మనం అర్థం చేసుకున్నాం ఈ ఏడు నక్షత్రములు ఏడు సువర్ణ దీప మరియు ఏడు సంఘాలు అక్కడ ఉంది లాస్ట్కి వచ్చేటప్పటికీ and the seven candlesticks which thou sawest are the seven churches and the vishamanam yaninchina udyam 19th vachana modati adhyayam 19th vachanam le em chestunte kaaga nee uchuchana battu unna vatini meeti venta kalgabo vatini anaga na gudi chethilo nee uchuchina yedu nakshatramlanu gorchi na marmamunu aa yedu suvarna deepa stambamla sangathi vrayamu aa yedu nakshatramulu yedu sangamulaku dootalu ఆ ఏడు దీపస్తంభంలో ఏడు సంఘములు చాలా తేటగా ఉంది ఇక్కడ ఆ ఏడు దీపస్తంభంలో ఏడు సంఘములు చాలా తేటగా క్లియర్ గా కాబట్టి ఈ క్యాండిల్ ఈ ఏడు క్యాండిల్ లేక సెవెన్ క్యాండిల్ గోల్డెన్ క్యాండిల్ సెవెన్ చర్చెస్ కి అని కూడా చెప్తుంది ఇక్కడ కాబట్టి అదొకటే చిహ్న చిహ్నం మనం బాగా అర్థం చేసుకున్నాం పైగా ఉదయం పూట నేను చూపించినది ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనేవి ఈ ఇద్దరు సాక్షులు ఎవరన్నప్పుడు పదకొండవ అధ్యాయంలో మన వాటి కృష్ణం చూసి దీర్ఘంగా పదకొండు నాలుగులు అనుకుంట వీరి భూలోకంలో ప్రవేణం అని ఎదుట నిలిచిన రెండు ఒలివ చెట్లను దీపస్తంభంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరు ఇద్దరు సాక్షులు అంటే ఒలివ చెట్లు మరియు దీపస్తంభములు దీపస్తంభంలో అనగానే సంఘాలు అని కూడా ఇందాక చూపించాను నేను ఏడు సంఘాలు కాబట్టి ఇది ప్రపంచాత్మకంగా ఉన్న క్రైస్తవ సంఘాలకి సాదృశ్యము ఈ ఇద్దరు సాక్షులు ముఖ్యంగా వీళ్ళందరూ హత సాక్షులు అవుతారన్న విషయాన్ని మనం చూసినాం ఉదయం వారు చంపబడతారు ఏ రీతిగా చంపబడతారు అన్న విషయం నేను చూపించిన బట్ ఇంక అందరూ చనిపోతారు వాళ్ళందరూ అన్న విషయాన్ని మనం ఉదయం పూట తర్వాత ఆ యొక్క నంబర్స్ లో చూస్తున్నాం వాటి అన్నిటికీ సంబంధించినవి ఇర్మియా గ్రంథంలో ఇంకా మనం ఇప్పుడు దీపస్తంభంలో తర్వాత చూడాల్సిన ఆ బోధ ఆ యొక్క తొలివచ్చట్లకు సంబంధించింది కాబట్టి ఒలివచ్చట్ల గురించి ఇప్పుడు మనం కొంతసేపు చూస్తాం ఈరోజు ముఖ్యంగా ఇర్మియా గ్రంథం నుంచి చూస్తాము ఇది దేనికి సంబంధించింది అనేది ఈ రెండు ఒలివ ఎవరు అనేది పదకొండవ అధ్యాయం ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారు పదిహేడు వర్షాలలో వీటికి సంబంధించి చూస్తాం పదిహేనవ వచనంలో వీళ్ళు ఏ రీతికి జీవించినది చూస్తున్నాము దుర్వ్యాపారం చేసిన మతప్రేమ జీవితము నా మందిరంతో నిమిత్తమేమి అన్న విషయాన్ని మాట్లాడుతున్నా అక్కడ తర్వాత పదహార వచనంలో అది చక్కని ఫలముల ఫలము గల పచ్చని ఒలివచ్చట్టని యహోవ నీకు పేరు పెట్టెను కాబట్టి పచ్చని చక్కని ఫలము పచ్చని ఒలివచ్చట్ అని యహోవ నీకు పేరు పెట్టెను గొప్ప తుఫాను ధ్వనితో దాని మంటపెటగా మంట దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి కాబట్టి ఇవన్నీ ఈ యొక్క ఉలివ చెట్టు కొమ్మలు విరిగిపోవచ్చున్నవి త్వరలో ఇస్రాయిల్ వంశస్థులను యూధ వంశస్థులను బయలునకు దూపార్పణ చేసి నాకు కోపం పుట్టించిన చేత తమంతట తామే చేసిన చరితనంను బట్టి మిమ్మను నాటిన సైనికు అధిపతికు మీకు కీడు చేయ నిర్ణయించుకొని కాబట్టి ఎవరు నాట్ ఇంటర్వ్యూలని అంటే దేవుడే అన్న విషయానికి అర్పం చేస్తుండడు కాబట్టి ఈ యొక్క విలువ చెట్టుకి కీడు చేయని నిర్ణయించుకున్నాడు దేవుడు ఎందుకు వాళ్ళు దుర్వ్యాపారం చేస్తున్నారు రకరకాల వాటికి ముఖగోలు చెల్లించుకున్నారు అంటే తిరుగుబాటుతనం చేస్తున్నారు దేవుడికి తర్వాత పద్దెనిమిది వర్షంలో హిర్మి అంటున్నాడు వాళ్ళు వాళ్ళు ఎటువంటి క్రియలు చేసినట్టు దేవుడు నాకు చూపించండి చూడండి దానిని యోహో నాకు తెలియజేయక నేను గ్రహించి దేవుడు తెలియజేయకపోతే మనం ఇవి ఏవి కూడా గ్రహించలేము వాక్యాలు ఆయన వారి క్రియలను నాకు కనపరిచను ఇది కొంచెం కష్టం ఎందుకంటే ఇవి చూపిస్తాడు దేవుడు బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ సేవా జీవితాలు ఎట్లున్నాయి వాళ్ళు ఏ రీతిగా జీవిస్తుండ్రు అవన్నీ చూపించే దేవుడు ఆయన పని రకమైన వింత రకమైన సేవా జీవన విధానం అటువంటి పిలుపు ఉన్న వాళ్ళు బహుగా శ్రమలకు ఉండబోవాల్సి వస్తుంది ఎందుకంటే మనుషుల రహస్యాలని దేవుడు చూపిస్తే నీ పరిస్థితి ఏమవుతుంది ప్రతి ఒక్క గురించి నువ్వు ఒక తీరుపరిగా తయారవుతావు పలని బ్రదర్ ఇట్లా పలని అంటే ఎట్లుంటుంది బహు కష్టతరం అది నువ్వు చెప్పినావంటే కుటుంబాలు చిన్న భిన్నమైపోతా ఉంటాయి కాబట్టి అటువంటి గిఫ్ట్ నీకు అవసరమా ఒకవేళ దాన్ని నిజంగా సంపాదించుకోలేగలవా దాన్ని నిజంగా హ్యాండిల్ చేయగలవా అందుకు చాలా మందికి ఎటువంటి గిఫ్ట్స్ ఇవ్వడు దేవుడు వాళ్ళని బ్రదర్ని చూడంగానే నీ హృదయంలో దేవుడు ఆ విషయాన్ని బయలుపరుస్తా అంటాడు ఈ బ్రదర్ ఎటువంటి వాడు ఈ సిస్టర్ ఎటువంటి అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది ఆ బ్రదర్ గురించి నీ యొక్క ఏ రీతి ఎటువంటి తలంపు కలిగిన వాడు అయితే ఆ సిస్టర్ గురించి కానీ ఆ బ్రదర్ అటువంటి సేవలో నడిపిస్తే నీ పరిస్థితి హెచ్చరించే సేవని కరెక్టే కానీ వాళ్ళ మీద నీకు రాంగ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది అప్పుడు నీ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది మనం మనుషుల్ని రఘు చెంత నడిపించాలా వాళ్ళని బలపరచాలా స్థిరపరచాలా దేవుని చెంత నడిపిస్తూ వాక్యంలో తాజా ఆహారంతో వాళ్ళని పోషించాలా అదే కదా జీవితం యాజకుడు అనేవాడు కాపర్ అనేవాడు గొర్రలన్నీ గొర్రెల హృదయ గౌరల హృదయ రహస్యాలను గ్రహించినప్పుడు నువ్వు వాటిని భద్రపరచుకోవడానికి సిద్ధపడాల కానీ వాళ్ళిట్ల వీళ్ళట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళట్లా అనేసి నువ్వు బ్రాండింగ్ చేసుకుంట పోతే ఎట్టి పరిస్థితులు నీ సేవ ముందు కొనసాగదన్నట్టు ఎరిమి అంటుండి ఆయన వారి క్రియలను నాకు కనపరచారు క్రియలు గొప్ప యొక్క క్రియలు పంతొమ్మిదవ వర్షంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అయితే నేను వదకు తేగొడచ్చుండు సాధు అయిన వలే ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింపజేయదము రండి వారి పేరు కను జ్ఞాపకను చేయబడకపోనట్లు బ్రతుకు ఉండకుండా వారిని వారి నిర్మూలము చేయదము రండి వారు నా మీద చేసిన దురాలోచనకు నేను ఎరుగుదును ఎరుగక ఇంటిని కాబట్టి ఇద్దరు సాక్షులు ఏ రీతిగా మరణించబోతున్న విషయాన్ని ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనం ముఖ్యంగా అది పచ్చని ఆలి చెట్టు అని దాని మీద అగ్ని రాబోతుంది మరోసారి చూడండి పదహారవ చెట్టు అది చక్కని ఫలములు గల పచ్చని ఒలివ చెట్టు అని యోహో నీకు పేరు పెట్టండి గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా ఆ దాని కొమ్మలు విరిగిపోతున్నవి గొప్ప మంట దాంట్లో పెడుతున్నాడు దేవుడు కాబట్టి మనకు తెలుసు బూరల తీర్పు టైంలో అగ్ని మండుచున్న పార్వతం మండుచున్న కొండ కాబట్టి అగ్ని పర్వతం ప్రతి స్థలంలో మనం అగ్ని చూస్తూ ఉంటాం అక్కడ కాబట్టి ఈ యొక్క విలువ దేవుడు ఈ రెండు విలువ చెట్లు కాలిపోబోతున్నాయన్న విషయాన్ని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా మనము ఎక్కడ చూస్తున్నాము ఎందుకు కాలిపోతున్నారంటే వాళ్ళ వాళ్ళ యొక్క దుష్టత్వం ఇస్రాయల్ దేశము ఇస్రాయేల్ యొక్క దుష్టత్వము మరి యూదా యొక్క దుష్టత్వం ఏ రీతిగా ఉందని మనం అక్కడ చూస్తున్నాం బయలుదేవతలకి దూపం వేసి కోపాన్ని కోపోద్రేకంగా దేవుని చేసిండ్రు వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ దేవుడు అగ్నికి ఆహుతి చేస్తాడన్న విషయాన్ని మనం గిరిమీ గ్రంథం తప్ప అదే వా అదే విధానంగా కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కూడా ఇదే వాక్యాలు జ్ఞాపకం చేస్తూ దేవుడు రోమి రాష్ట్ర పత్రికలో మనం కొత్త గతంలో ఒలివా కొమ్మలకు సంబంధించింది రోమి రాష్ట్ర పత్రిక అధ్యాయంలో చూడండి రోమి రాష్ట్ర పత్రిక అధ్యాయము పదిహేడు నుంచి చూస్తాం దేవుని పిల్లలకు సంబంధించింది అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాపు ఎడల ఆ కొమ్మల నీవు అత్యశయించదవా వేరు నిన్ను భరించినది కానీ నీవు వేరును భరించటలేదు అందుకు నేను నిమిత్తము కొమ్మలు విరిచి నీవు చెప్పుదువు కాబట్టి ఇది అడవి ఒలివ చెట్టు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసిన దేవుడు అడవి ఒలివ కొమ్మ ఇది కాబట్టి అడవి ఒలివ కొమ్మ స్వాభావికమైన కొమ్మల్ని విడిచిపెట్టిని దేవుడు అడవి ఒలివ కొమ్మవైన నీవు ఆ యొక్క విధేద చూపిస్తే అవిధేత చూపిస్తే నిన్ను తురనీకి మెచ్చుకుంటాడా అన్న విషయాన్ని అక్కడ మాట్లాడతాడు పద వచనంలో చూడండి ఒకసారి దేవుడు స్వాభావికమైన కొమలను విడిచిపెట్ట నెల నిన్ను విడిచిపెట్టాడు ఇష్టల్పల్లిని ఏ రీతిగా అయితే అదే రీతిగా నిన్ను కూడా శిక్షిస్తాడు వాళ్ళకొక తీర్పు నీకొక తీర్పు కాదు అవిధైతే చూపిస్తే ఎవరైనా ఒకటే రకంగా దేవుడు శిక్షిస్తాడన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఒలివ చెట్లకు సంబంధించిన విషయం మనం చూస్తున్నాము ఇద్దరు సాక్షులు ఒలివ చెట్లు అన్న విషయాన్ని తర్వాత ఆ యొక్క జక్ర గ్రంథంలో కొన్ని చూసుకున్నాక నేను వచ్చే వారం మరి దీర్ఘంగా మీకు ఈ విషయాలు చూపిస్తాను జక్ర గ్రంథంలో చాలా సమాచారాల క్రితం వీటన్నిటిని మనం ధ్యానించినాం ఈ ఇద్దరు సాక్షులు ఈ ఉల్లి వచ్చేట్లు ఏంది అనేది జక్ర గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి పద్నాలుగు వర్షాలు చాలా దీర్ఘంగా మనం ధ్యానిస్తాం వీటన్నిటిని వచ్చే వారం కూడా నేను చూపిస్తాను మరి విశేషంగా నాలుగవ అధ్యాయంలో ఒక దూత జకర్యాని నిద్ర నిద్రల నుంచి లేపినట్లు లేపుతున్నట్లు మనం చూస్తాం ఇక్కడ మొదటి వచ్చినాం నాతో మాట్లాడిచిన దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపింది కాబట్టి నిద్రపోతున్నాడు అన్నట్టు ప్రవక్త ఇది నిద్రపోతున్న వాడు నిద్ర నీకు ఏమి కనబడు అడగగా నేను సువర్ణమయమైన దీప దాని మీద ఒక ప్రమిదయను దీపస్తంభంకు ఏడు దీపమును దీపంనకు ఏడేసి గొట్టములు కనపరిచిండవని అంటినీ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ దీపస్తంభంలో ఎట్లా ఉన్నాయనే జక్ర గ్రంథం నాలుగో అధ్యాయము ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం రెండింటిని పోల్చి చదువుతనే కానీ ఇవి అర్థం కావన్నట్టు ఎందుకంటే ఇక్కడ లేనివి అక్కడ ఉంటాయి అక్కడ అక్కడ లేనివి ఇక్కడ ఉంటాయి కొన్ని వాక్యాలు కాబట్టి వాటి రెండింటినీ అతికించుకుంటేనే కానీ కరెక్ట్ గా అర్థం కాదు మనకి కాబట్టి ఈ సువర్ణ దీపస్తంభములు ఎట్లా ఉన్నాయో అక్కడ రాయలేదు కానీ ఇక్కడ ఉంది పోయి ఇవి ఏ రీతి ఉన్నాయంటే దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిద అంటే మండుతా ఉన్నాయి అన్నట్టు ఏడు దీపములను చూడండి స్తంభం ఒకటే కానీ ఏడు దీపములు ఉన్నాయి దీపములకు ఏడేసి గొట్టములు ఉన్నాయి కాబట్టి ఈ గొట్టములలో నుంచి ఏం పోతుందన్న విషయమే మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ కాబట్టి ఏడేసి గుట్టములు ఏడు దీపములును స్తంభం ఒకటే కానీ ఏడు దీపములు ఏడు గొట్టములు వాటికి పైప్స్ అంటాం ఇంగ్లీష్ లో మరియు రెండు ఒలివ చెట్లు దీప స్తంభమునకు కుడి ప్రక్కన ఒకటియు కనబడుచుండవని చెప్పాను ఇప్పుడు మనకు ఇది నాలుగైదు సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యాల జ్ఞాపకానికి ఏంటంటే ఉలివ చెట్లు రెండే ఒకటి కుడి పక్కన ఉంది ఒకటి ఎడం పక్కన ఉంది ఈ రెండిటికి మధ్యలో దీపస్తంభం ఉంది ఏడేసి గొట్టములు ఉన్నాయి అయితే ఈ వీటికి సంబంధించింది ఏంది మనం చూస్తా ఇక్కడ నా ఇది ఏమిటని నేను నాతో మాట్లాడుచిన దూతను అడిగితే నాతో మాట్లాడుచిన దూత నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా వెళ్ళిన అప్పుడు అతడు నాతో ఇటనను జరుపా నాకు ప్రత్యక్షముకు యహోవాకు ఇదే శక్తి చేతనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యంలో అధిపతికు యహోవా సెలవు ఇచ్చాను అర్థం చేసుకోండి జకరియా అడుగుతున్న ప్రశ్న ఏంది దూత జవాబిస్తున్న అదేంటి సంబంధమే లేదు కదా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రతిసారి మన ప్రభు కూడా తను జవాబు వాలేసే ప్రశ్నకి తగినట్లు ఉండదు అది వాళ్ళేసే ప్రశ్న ఈ లోకాతీతంగా ఉంటే ఆయన ఇచ్చే ప్రశ్న పరలోకానికి సంబంధించిన జవాబులు ఉంటాయి ఆయన ఇచ్చే జవాబు ఇక్కడ కూడా అదే చూస్తారు మనం నాతో మాట్లాడుచిన దూత ఇది నీకు తెలీదా అంటున్నా అడుగుతున్నాడు అంటే ఒలివ చెట్టు రెండు ఒలివ చెట్లు వాటి కుడి ఒక చెట్టు కొమ్మ ఎడమ ఒకటి కనబడుతుంది అది వీటి రెండింటికి మధ్యలో ఏడు ఏడేసి గొట్టములు గల దీపస్తంభం ఉన్నది తర్వాత ఆరో వర్షనంకి వచ్చేటప్పటికీ జరుబాబేలకు సంబంధించిన వాక్యం వస్తుంది ఇక్కడ ఒక ప్రవచనం కాబట్టి జరుబాబేలు సంబంధించిన ప్రహు దీర్ఘంగా దీన్ని ధ్యానించినము అవన్నీ చక్రయ రికార్డింగ్స్ లో ఉంటాయి జరుబాబేల్ అంటే బా బహులోన్ లో పుట్టిన వాడు కాబట్టి బబులో పుట్టిన వాడు అంటే మతపరమైన జీవితంలో జీవించేవాడు అని కూడా అర్థం జరుబాబులు యూధ గోత్రానికి సంబంధించిన వాడు కాబట్టి ఉపాన రీతిగా గొప్ప జనానికి సాదృశంగా కనిపిస్తా అయితే అవసరం ఇట్లా నేను జరుబాబులు నాకు ప్రత్యక్ష ఇదే ఏంది అది అంటే శక్తి చేతనను బలముతోనైనను కాక నా ఆత్మచైతన్ ఇది జరిగినని సైన్ల ప్రయోక్తులు యోహోవా సెలవిచ్చాను కాబట్టి ఇదంతా అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ జరిగే కార్యానికి నీవు నీ పరిస్థితి ఎట్లుంటుందన్న విషయం జ్ఞాపకం చేస్తుంది శక్తి చేతనైనాను బలము చేతనైన అంటే ఇవి శారీరకమైనవి రెండు మతపరమైన గుంపులు సర్పముతేళ్ళు అవి కాక నా ఆత్మచేతనే మూడో గుంపు నేను నేను బయట తీసుకొస్తాను ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు శక్తి చేత ఏను కాదు బలించిన కాదు ఇవి సర్పంపు తెలి రెండు గుంపులు అన్నట్టు ఇవి కానీ దేవుని కాబట్టి ప్రతిదీ ఆయన ఆత్మ ద్వారానే జరగాల ఈ కార్యం కాబట్టి తన ఆత్మ అంటే సత్యం కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం ఆయన ఆత్మ ద్వారానే ఇవన్నీ నీకు బయలుపరచబడాలా అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు జరుబాబేలు అయితే అంటే బబ్లోనికి సంబంధించిన వాడవైతే నువ్వు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు శక్తి చేతనను కాదు బలం తనను కాదు ఇది కేవలం దేవుని యొక్క ఆత్మధరణ నీకు ఇవి బయలుపరచబడాలా మాట్లాడుతున్నాడు కాబట్టి గొప్ప పర్వతమ్మ జరుబాబేలను అడ్డగించటకు నీవు ఏ మాత్రపు దానవు ఎన్నిసార్లు మనం ఇది ధ్యానించినా మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం ఎన్నిసార్లు పాట పాడుతూ ఉంటాం శక్తి చేత శక్తి చేత కాదు బలముతో కాదు అని పాట పాడతాం నా ఆత్మద్వారనే ఏ హో అచ్చనని మనం పాట పాడతా ఉంటాం కానీ ఇవి దేనికి సంబంధించినవి ఇది ప్రవచనం ఇది గొప్ప పర్వతం దేనికి సంబంధించింది మనం చూసినాం ఐదవ బూర టైంలో గొప్ప పర్వతం అది ఏం చేస్తుంది జేరు అడ్డగిస్తుంది ఉప్మాని తీ చెప్పాలంటే మతపరమైన క్రైస్తవ జీవితాన్ని అడ్డగిస్తుంది అది చదును భూమిగా మారును ఏ రీతిగా కృప కలుగునుగాక కృప కలుగునుగాక అనే జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును ఈ విషయాలన్నీ మనం బహుదీర్ఘంగా ఒక కాలంలో ధ్యానించను నాలుగు సంవత్సరాలకైతే తన రికార్డింగ్స్లన్నీ ఉన్నాయి కృప కలుగును కృప కలుగును ఈశ్వరవు తప్ప ఎవ్వరు కూడా దాన్ని చదును చెయ్యలేడు ఆ యొక్క భూమిని చదును భూమిగా అది అవదు మన పర్వతం కాబట్టి గొప్ప పర్వతము వేరుబాబులుని సాదృశ్యంగా చూపిస్తుంది అది అది వేరుబాబుల్ని అడ్డగించి ప్రయత్నిస్తా ఉంది కానీ మనకు తెలుసా గొప్ప పర్వతము ఆ యొక్క బుర్రల మనం దీర్ఘంగా ధ్యానించాం దాని గురించి అది ఆ యొక్క సముద్రం మీద పడవేయబడ్డప్పుడు మూడవ భాగం అన్ని మూడు భాగాలు మూడు భాగాలు విభజింపబడినట్లు మనం చూస్తాం దాని తర్వాత కృప కలుగనుగాక కృప కలుగను కాక నిజం కేకలు వే వేగా అతడు రాయి రాయి తీసుకొని పెట్టించును కాబట్టి జరుబాబేలు ఉపమాన రీతిగా చెప్పాలంటే మన ప్రభుకి నీడవంటి అదే గోత్రంలో పుట్టినవాడు కాబట్టి మన ప్రభుకి నీడవంటి కృప కేవలం మన ప్రభుత్వాన్ని అది స్థిరపరచబడాల కాబట్టి ఆ గొప్ప పార్వతాంను నాశనం చేయబోయేవాడు మన ప్రభే అనే విషయం జ్ఞాపకం చేస్తుంది ఈ గొప్ప పర్వతము ఆయక యొక్క సముద్రముల మీద పడ్డప్పుడు మూడో భాగంలోని చేపలన్నీ చచ్చినట్లు మనం చూసినాం కదా మూరల తీర్పులో కాబట్టి కృపా కలుగును గాక అంటే మన ప్రభుత్ప్ప ఎవరు కూడా ఆ మందిరాన్ని స్థిరపరచలేరు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది జరుపాకులు ఎవరంటే ఆ మందిరాన్ని నెహమ టైంలో మందిరాన్ని తిరిగి కట్టించడం వాళ్ళలా ఉన్నాడు కదా ఇతను గునాది కాబట్టి ఆ యొక్క ఎనిమిది ఎనిమిది వర్షంలో యహో వాకం వల్ల నాకు ప్రత్యక్షమేలాగా సెలవిచ్చాను జెరుబాబేలు చేతులు ఈ మందిరకు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించను కాబట్టి జెరుబాబేలు మన ప్రభుకి సాదృశంగా ఉన్నవాడు ఈ మందిరానికి పునాది వేసిన మన ప్రభు దాన్ని సంపూర్ణంగా ముగించేవాడు కూడా ఆయననే మొత్తం గొప్ప జనం అందరూ మరణించి ఆయన సన్నిధికి వచ్చేంత వరకు వారిని విడిచిపెట్టడన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేసింది అప్పుడు సైనిప గతిపతి యహోవా నన్ను మీ యుద్ధకు పంపినడని నీవు కాబట్టి ఇప్పుడు చూడండి పద భాషలు కార్యములు అల్పములైన ఉన్న కాలంను తృనీకరించబడేవాడు లోకమంతటను సమాచారం చేయుహోవా యొక్క ఏడు నేత్రములు చెరుబాబేలు చేతిలో గుండు నూలు గుండుట చూచి సంతోషించి ఇవన్నీ మనం మరి విశదీకరించి ఆ రోజు చూసినాం మనము రికార్డింగ్స్లో ఉన్నాయి కాబట్టి మీ కాల్ అంటే మరోసారి దీని గరించండి వెరీ క్లుప్తంగా వీటిని చెప్తారని ఏంటంటే ఆ యొక్క గొప్ప జనం ముఖ్యంగా ఆ ఏడు నేత్రములు మనకు తెలుసు ఏడు నేత్రములప్పుడు ఏడు నక్షత్రాలు ఏడు నేత్రములు ఏడు దీపస్తంభములు ఏడు ఆత్మల అన్ని క్రైస్తవ మతానికే సంబంధించినాయి అనేది కాబట్టి ఏడు నేత్రములు జరుబాబేలు చేతిలో గుండు నూలు ఉన్నట్టు చూసి సంతోషించిన కాబట్టి ఉపమనరీతిగా మన ప్రభుకి నీడ వాడు కాబట్టి మన ప్రభు చేతిలోనే ఆ యొక్క మటపు గుండు అంటే కూడా అదే అర్థం కాబట్టి మటపు గుండు ఆయన చేతిలో ఉంది సంతోషిస్తున్నాను కాబట్టి ఆయన లెక్క కొలత వేసినప్పుడు నువ్వు ఏ రీతి ఉంటావు ఇది జ్ఞాపకం చేయబడుతుంది మరోసారి కాబట్టి మనమందరము చక్కగా ఉండాల ఆయన కొలతకి ఇంత కూడా నిషిద్ధమైనది నీ జీవితంలో ఉండద్దు అపవిత్రమైనది నీ జీవితంలో విషయం అక్కడ మాట్లాడతాను ఉపజనం ఎందుకు హతసాక్షులు అవుతారు అంటే ఆయన కొలత వేసినప్పుడు ఎప్పుడు సంతోషిస్తారు చెప్పండి అంత మరణించినప్పుడే ఆయన సన్నిధికి వచ్చినాకనే సంతోషం అందరూ వాళ్ళకి అయితే పదకొండవ వర్షంకి వచ్చినప్పటికీ ఈ రెండు దిక్కులో ఉన్న ఒలివ చెట్లకు సంబంధించింది దీపం స్తంభం నాకు ఇరు ప్రకాల నుండు ఈ రెండు ఒలివ చెట్లు ఏమిటి రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమరించి ఒలివ చెట్టుకున్న రెండు కొమ్ములను ఏమిటి నేను అతను అడిగినాను కాబట్టి జకరి అడుగుతున్నాడు ఈ దర్శనంలో రెండు ఒలివ చెట్లు ఇటు అటు వాటి మధ్యలో ఈ యొక్క దీపస్తంభము గొట్టాలు అయితే మొదటి ఒలివ చెట్టు కొమ్మ ఒక గొట్టానికి నూనెని సరఫరా చేస్తుంది రెండవ ఒలివ చెట్టు ఇంకొక దిక్కు గొట్టానికి నూనె సరఫరా చేస్తుంది అప్పుడేమవుతుందంటే ఏడు గొట్టాలకి సమంగా నూనెని ఒలివ నూనెని అది సరఫరా చేస్తుంది అప్పుడు ఏమవుతున్నాయి ప్రమితులన్నీ వండుకుంటున్నాయి కాబట్టి ఈ రెండో పన్నెండో వర్షంలో మనం చూస్తున్న విధంగా ఈ రెండు బంగారు కొమ్ముల నుండి సువర్ణ తైలమును కుమరించు ఒలివ చెట్టుకున్న రెండు కొమ్ములను ఏమిటివని నేను అతను అడగగా అతను ఇవేమిటివని నీకు తెలియదా అని నా వెళ్ళిన వాడ నాకు తెలియదని అనగా అతడు వీరిద్దరు సర్వలోక నాదులకు యుహోవ యుద్ధ నిలువబడుచు తైలము పోయే వారై ఉన్నారనేను కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకుంటున్నాం ఇద్దరు సాక్షులు లేక ఇద్దరు ఒలివ చెట్లు లేక ఏడు సంఘాలకి సాదృశ్యం ఎందుకంటే ఇద్దరు చెట్ ఈ ఇద్దరు ఒలివ చెట్లకు సాదృశంగా ఉన్న ఈ కొమ్మలు ఒలివ నూనెని ఆ దీపస్తంభాలకి సరఫరా చేస్తూ సంఘాలన్నీ జీవింపజేసాడు అన్నట్టు ఇవి ఎప్పుడు వెలిగినాయి నూనె పోసి పోసి ఆరిపోయినాయి అన్న విషయాన్ని మనం చూస్తాం ప్రాణంగా పొద్దున్న ఉదయానికి చూస్తున్నాం బుద్ధినికి ఆయన నూనె లేదు అయిపోయింది ఆరిపోయింది అది పోసి పోసి నూనె ఆరిపోయినారు శివులకి వాళ్ళ దగ్గర నూనె లేకపోయా ఆయన కొరకు చాలా క్రైస్తవ జీవితాల్లో మనం ఇది చూస్తూ ఉంటాం మొదట్లో అంతా రక్షణ పొందిన వాళ్ళు బాగా నూనె పోస్తూ ఉంటారు సువార్త పనులకు చాలా పనుకొస్తూ ఉంటారు క్రమేణ చివరికి వచ్చేప్పటికీ నూనె ఎంత నూనె ఎవరు నీకు ఇవ్వాలా ప్రభు నూనె అభిషేకం కదా ఆ అభిషేకం ఉన్నంత కాలమే నువ్వు ఆయన కొరకు వెళగల విలోకంలో ఒక్కసారి ఆయన అభిషేకాన్ని నువ్వు వాడుకోకుండా మూలకు వాడేస్తే నీళ్ళ నూనె లేదనట్టు కాబట్టి ఈ రెండు లీవ కొమ్మలు వచ్చే వారం నేను దీర్ఘంగా వాటికి సంబంధించిన విషయాలు మీకు చూపిస్తా ఉంటాను మీరిద్దరు దేవుని సన్నిధిలో నిలి నిలబడొచ్చు తైలము పోయే వారై ఉన్నారంటారు ఎవరికి తక్కిన గొట్టాలకి ఏడు గొట్టాలు అంటే ఇటు కొమ్మలు రెండు చెట్లు దిక్కు అటు దిక్కు ఆ ఏడు కొమ్మ ఏడు గొట్టాలకి తైలాన్ని సరఫరా చేస్తూ వెలిగింపజేసిన ఒకప్పుడు కానీ ఆయన వచ్చే టైంకి వాటిలో ఆ వెలుగు లేకపోయాను అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం జగర్యక అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే ఆయన కాలంలో లేవు ఆ సంఘాలు ఆయన చూడగలిగిండు రెండు వేల ముందే చూడగలిగిండు రెండు వేల ఐదు ప్రవచనం ఇది ఆయన రెండు సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దర్శనలు చూడగలిగిండు కానీ అది ఏందో అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ కాలానికి సంబంధించింది కాబట్టి వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ నీ కాలానికి సంబంధించింది నీకు అర్థం కాకపోతే ఇంకొకరికి అర్థమవుతుంది అందుకు నువ్వు ఏదో విషయాలలో మనం ప్రయాసపడతా ఉన్నాం కానీ అసలైన విషయాలలో మనం ప్రయాసపడతలేం ఈ యొక్క కొండ చదును బూనుగా అదే మనం చూడబోతున్నాం ఆ యొక్క రెండు మతపరమైన క్రైస్తవ గుంపులు సర్పమృతీళ్ళు శాశ్వతంగా తెగవేయబడి చస్తాయన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఈ ఏడు సంఘాలకి పునాది వేయాసిన వాడు ఎరుబయల్ ఎరుబాబెల్ సారీ ఎరుబాబెల్ కాబట్టి ఉప్మాన్ రీతిగా బబులున్లు పుట్టిన వాడు అని అర్థం కాబట్టి మనం ఉంటుంది ఇది బబులోన్ కాలం కాబట్టి మతపరమైన క్రైస్తవ జీవితమే ఆ బబులోను అని మనకు తెలుసు కాబట్టి మతపరమైన క్రైస్తవ జీవితంలో పుట్టిన వాళ్ళందరూ ఏరుబాబేలకి సాదృశ్యం ఆ ఏరు బాబేలు ఏం చేస్తున్నాడు దేవుని యొక్క మందిరానికి పునాది వేస్తున్నాడు ఆయన హస్తాలు పునాది ఆరంభించినాయి ఆయన హస్తాలే చివరికి ముగిస్తాయి కాబట్టి సంపూర్ణంగా చర్చని తయారు చేసుకునేది మన ప్రభువే అన్న విషయాన్ని ఏరుబాబేలు ఆయన నీడ వంటి వాణి మనకు చూపిస్తా ఇంకొక వాక్యాన్ని నేను చూపించేసి ముగించేస్తాను నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయం నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయం నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం చూడండి మరియు ఈ అధ్యాయం అంత దేవుని సన్నిధిలో ఉపకరణాలను తయారు చేసే విధానం సంబంధించింది బంగారు రేకులతో పొదిగించడము బంగారు ఉంగరములు చేయడము ఇట్లాంటివన్నీ ఉంటాయన్నట్టు ఆ యొక్క మందసపు పెట్టకు సంబంధించిన బోధ ఇది ఇరవై ఐదవ దేహం అంతా కాబట్టి అది మొత్తం నేను ఇప్పుడు మీరు తర్వాత చదువుకోండి ముప్పై ఒకటో నుంచి నేను చూపిస్తున్నాను ముఖ్యంగా మరియు నీవు మేలిమి బంగారుతో దీప వృక్షంను చేయవలను నాకిసీ పనిగా దీప వృక్షము చేయవలను దీప వృక్షం అన్నప్పుడు ఇప్పుడు మీకు అర్థం అది కూడా క్యాండిల్ అన్నట్టు దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండం అయ్యి ఉండవలను ఒక ప్రక్క నుండి మూడు కొమ్ములు దీప రెండో ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్ములు నిగుడు నిగుడవలను ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల రూపమైన మూడు కలశములు అట్లు దీప వృక్షం నుండి బయలుదేరు కొమ్మలను ఉండవలను ఇప్పుడు ఇది చూస్తున్న దర్శనం కూడా అదే ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం అదే చక్రగ్రంథాలు దర్శనం అదే అదే రీతిగా మనం ప్రకటన గ్రంథము పదకొండో దేలా ఇతర సాక్షులకు సంబంధించిన వాక్యం కూడా అదే కాబట్టి మూడు సాక్ష్యాలు అన్నట్టు ఇవి దీర్ఘమకాండము జక్రే గ్రంథము దాని తర్వాత ప్రణాన గ్రంథం మూడు మూడు గ్రంథాలలో ఈ యొక్క గొప్ప జనానికి సంబంధించిన విషయాలు దీర్ఘంగా చెప్పబడుతున్నాయి చదవడం అర్థం చేసుకోవడం బహు కష్టతరం కానీ తన పిల్లలకి ప్రేమించి దేవుడు ఇవన్నిటి చూపిస్తున్నాడు నీకు ఆశ ఉంటే నువ్వు దాన్ని గ్రహించగలవు కాబట్టి ఈ యొక్క కొమ్ములు కొమ్మలు ఎట్లున్నాయన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది దీప యొక్క కొమ్మలు ఇవి ఒక పక్క నుండి మూడు ఇంకో పక్క నుంచి మూడు అంటే ఆరు దాని తర్వాత దాని పక్క నుండి ఆరు కొమ్మలు అంటే మధ్యలో ఒక దాని పక్కన మధ్యలో ఉన్న దాని పక్కన మూడు దాని పక్కన మూడు అంటే మూడు మూడు ఆరు ప్లస్ మధ్యలో ఒకటి ఏడు అన్నట్టు కాబట్టి ఏడు కొమ్మలు ఇవి ఈ కొమ్మలు మేలే బంగారంతో చేయబడ్డావంట కాబట్టి సువర్ణ బలిపీఠం ఇప్పుడు బాగా అర్థమవుతుందా సువర్ణ దూపార్తి సువర్ణ దీపం సారీ సువర్ణ దీపం కాబట్టి బంగారన్న సువర్ణం ఒకటే కాబట్టి ముప్పై ఏడవ వర్షాలు నీవు దానికి ఏడు దీపంలను చేయవలను దాని వెలిగించినట్లు దాని దీపంలను వెలిగింపవలను దీపములు ఎట్లా వెలుగుతాయి ఆ దీప కొమ్ములలో నూనె ఉంటే గాని దీపం వెలగదు కదా కాబట్టి ఏడు దీపములను చేయవలను దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను ఇవన్నీ ఇవన్నీ ఆ యొక్క మందిరంలో ఆ చూపించిన మందిరంలో ఇవన్నీ ఉండాలన్నట్టు ఆ రీతిగా ఉపకరణాలు చేయాలన్నట్టు కాబట్టి దేవుని దృష్టిలో కొన్ని వేల సంవత్సరాల ఈ ఏడు సంఘాలకు సంబంధించిన విషయాలు బయలుపరచబడ్డాయి మన టైంలో ఏడు సంఘాలు మొత్తం చెడిపోయినట్టు మనం చూస్తున్నాము కానీ కొన్ని వేల సంవత్సరాలు పౌలు ఇంకా అప్పటికి కదా పౌలులనే పౌలే కదా దర్శనాలు చూపిస్తారు మనకి ఏడు సంఘాలు దాని ప్రకటన కింద వచ్చేప్పటికీ వ్యూహాన్ భక్తుల దర్శనంలో ఆ ఏడు సంఘాలు కనిపిస్తున్నాయి పౌలు ఆల్రెడీ అప్పటికి ఏడు సంఘాలు స్థాపించింది ఇవి ఇంకొక ఏడు సంఘాలు పద్నాలుగు సంఘాలు అవి కాబట్టి మందిరము ఆ యొక్క ఇంకా కట్టలేదు ఆ మందిరం దేవుడు మోషేకి దర్శరీతిగా ఆ యొక్క పర్వతమే చూపించిన మందిరము ఏడు దీపములతో పోల్చబడింది అనేది ఊహించుకుంటేనే నా గౌలుజల ధరిస్తుంది ఆయన ఎంత జ్ఞానవంతుడు మన ఎంత జ్ఞానం గలవాడు అవి వెలుగుతూనే ఉండాలా కాబట్టి మీరు ఈ లోకానికి వెలుగన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి ఈశ్వల్ పదలోని సూచిస్తుంది ఈ యొక్క దీపస్తంభం వాళ్ళు వెలగాల్సింది వాళ్ళు వెలగలే అందుకు మన ప్రభు ఈ లోకంలోకి దీపస్తంభం ఆయన మనందరినీ దీప అంటించి వెళ్ళిపోండి ఇప్పుడు నేనే ఆ దీపస్తంభం ఏడు సంఘాలు ఏడు సంఘాలు రెండు సంవత్సరాల నుంచి దీపస్తంభాలు లాగా లోకంలో పడ్డాయి వెలుగుతుందే ఉన్నాయి వెలుగుతుందే ఉన్నాయి కానీ ఆయన ఇంకా అన్ని ఆరిపోయినాయి అదే లవదీకే సంఘకాలం వెలుగు లేదు ఇది చూసుకోండి అంతా చీకటే ఎక్కడ చూసినా చీకటే ఎక్కడ చూసినా చీకట్టే సంఘాలలో వెలుగు లేదు కాబట్టి ఈ మూడు అధ్యాయాలని మనము మరోసారి దీర్ఘంగా చూస్తాం వచ్చే వారం నుంచి ఈ విషయాలు మనం మరోసారి దీర్ఘంగా ధ్యానించాల్సిందే ఎందుకంటే ఈ అధ్యాయం అంతా గొప్ప జనానికి సంబంధించిన బోధ మనం సాధారణంగా ఎప్పుడు గొప్ప జనానికి సంబంధించిన విషయాల గురించి ధ్యానిస్తూ ఉంటాం కానీ గొప్ప జనం యొక్క గుణగణాలు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ బహు దీర్ఘంగా వ్రాయబడిన ఎక్కడంటే పదకొండవ అధ్యాయమే పదకొండవ అధ్యాయం అంతా వాళ్ళు ఎట్లా మరణించబోతారు హత సాక్షులు విషయాన్ని మనము ఉదయం పూట చూసినాము అవి ఈ యొక్క నాలుగవ అధ్యాయ ఎకర కింద మనం చూస్తున్నాం వాళ్ళ జీవన వాళ్ళ చివరికి వాళ్ళ వాళ్ళ నూనె అంతా ఆరిపోతుంది వాళ్ళ నూనె అంతా ఎవాపరేట్ అయిపోతుంది ఇంకా వాళ్ళ జీవం ఉండదు అన్న విషయాన్ని ఆ యొక్క రెండు చెట్లు చూపిస్తున్నాయి ఒలివ చెట్లు రెండు ఇటుబాటు ఉండి మధ్యలో ఉన్న ఆ యొక్క దీపస్తంభానికి నూనె పోస్తా ఉన్నాయి అవి అవి దేవుని చనిలో నూనె పోసే చివరికి కూడా వాళ్ళంతా హతసాక్షులు అయిపోయి సన్నిధికి వచ్చి చివరికి తిరిగి దేవుని శనిల నూనె పోస్తాడన్న మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మనము ఆ యొక్క కలిగిన వాళ్ళం లక్ష మంది ఆ నూనె మనం కొనుక్కున్న వాళ్ళం కాబట్టి మనం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ఈ లోకంలో ఆ యొక్క విషయాన్ని చూపించడం కోరిక గొప్ప జనము చివరి వరకు వెలగలేకపోయినారు మరణించే టైంకి అప్పుడు వాళ్ళు వెలుగుతున్నారు అప్పుడు ప్రవచిస్తున్నారు శ్రమల కాలంలో కానీ బహు ఆలస్యం అయిపోయింది వారి మీద పడి వారిని చంపినట్లు నేను చూపిస్తున్నాను చూసినాను వచ్చే వారం నేను చూపిస్తా మరి దీర్ఘంగా పన్నెండవ అధ్యాయంలో ఎప్పుడైతే మనం వస్తామో అక్కడ చూస్తాం ఏ రీతి ఘట్ట వారిని చంపుతుంది ఇవన్నీ చిహ్న చెప్పబడ్డాయి వీటన్నిటిని మనం మరి విశేషంగా దీర్ఘంగా ధ్యానించాల్సి వస్తాయి అటువంటి జ్ఞానాన్ని ప్రభు మనకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరశుద్ధు దేవా మీకు వనరాలైనా గొప్ప తండ్రి మీ కృతజ్ఞ తెలియసేయ ఇద్దరు సాక్షులు ఏ రీతిగా మరణించబోతుండ్రో అన్న విషయాన్ని మీరు మాకు చూపించారు ప్రభా ఇద్దరు సాక్షులు మూసే ఏలియలకు సంబంధించింది కాదు హానుకు మరియు ఏలియలకు సంబంధించింది అసలే కాదు యో హాను అసలే సభరించింది కాదు అనే విషయాన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభా మతపరమైన క్రైస్త వారితిగా దని అనిస్తుంది నేను కానీ మీరు మాకు చెప్పినారు మీరు ఇద్దరు మీ సన్నిధిలో నూనె పోసేవాళ్ళు రూపా సర్వలోక నాధని సన్నిధిలో నూనె పోసేవాళ్ళు ఇద్దరు ఒళ్ళు వర్షి చెట్లకు సాదృష్టం వారి మీదికి మీరు అగ్నిని రగిలుస్తున్నారు అన్న విషయాన్ని మీరు మాతో మాట్లాడేటర్మీయ గ్రంథం ద్వారా ఎందుకు అంటే వాళ్ళు ఈ లోకంలో మీ వెలగలేదు ఈ లోకంలో ఎప్పుడు వెలగలేదు వాళ్ళు అన్ని ఉన్నాయి శక్తి ఉంది వాళ్ళకి అధికారం ఉంది ప్రవచించే అధికారం ఉంది శిక్షించే అధికారం ఉంది వారి నోటి నుంచి అగ్ని కూడా రావచ్చు కానీ వాళ్ళు రోజు కూడా అటువంటి స్వార్థ పని చేయలేదు అటువంటి సాక్ష్యాలు కాబట్టి నైనా వాళ్ళందరి చివరికి హత సాక్షులు కావడము శత్రువులు ఎవరు ఎదుట నిలబడలేరు కానీ సైతాను వారి మీద విజయం పొందిండు వారిని చంపింటినైనా అది మేము చూస్తున్నాం కానీ ప్రభు వారి పట్ల తిని మళ్ళీ మీ యొక్క కనికరం ఉంది అందు ఇవన్నీ మరి చూపించగలుగుతున్నారు నేను మళ్ళీ మేమెందుకు వీటిని చూస్తున్నాము అంటే మాకు ఒక పని అపగించబడింది కాబట్టి ఆ పనిని మేము సక్రమంగా నెరవేర్చుకొని లాగా సహపడండి అనేక ప్రాంతాల పరగెత్తాల్సి వస్తుంది ప్రభా గొప్ప గురించి వాళ్ళు పడుతున్న శ్రమలను చూడాల్సి వస్తుంది ప్రభావ కొన్నిసార్లు విరక్తిగా కలుగుతుంది అయినా కానీ మీరు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ కొన్నిసార్లు అన్నిటి విడిచిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ మీ యొక్క ప్రేమ మమ్మల్ని అట్లా కానిస్తలేదు ప్రభావ మా స్వార్థం చూసుకోవాలనిపిస్తుంది కానీ మీ యొక్క ప్రేమ మమ్మల్ని ఇంతగానో అడగిస్తుంది ప్రభావ ఇతరుల బాగోగులు చేయడం అని చెప్తుంది కాబట్టి ప్రభా అటువంటి సేవలో మమ్మల్ని అందరినీ మేమనే కాదు ప్రభా ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ అటువంటి సేవ నిస్వార్థంగా ఇతరుల బాగోగులు ఆలోచించే వారు లాగుండులాగనే సహాయపడరు మతపరమైన క్రైస్తవ జీవితంలో తన సగం సత్యం సగం అబద్ధంలో ఉంటుంది ఆదివారమే మిమ్మల్ని ఆరాధిస్తూ ఇద్దరు రోజులలో అన్ని వల్లే జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభు వాళ్ళందరూ గ్రహించి మీ కొరకు సాక్షులుగా జీవించలేకనే సహాయపడమని రాత్రిలో మాకు మంచి దయచేసి వేకుని లేసి మివశించగానే సహాయపడమని యేసు క్రీస్తు నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్వాదండి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంలో మేన్ మేన్ మేన్ మేన్